మం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను దాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే షు పరంపరా భద్రం కర్ణే భిష్యామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తునూ యశేమ దేవదాయుస్తింద్రో వృద్ధశ్రవా స్తిన పూషా విశ్వేదా స్వస్తినస్క్ష్యో అరిష్టమి స్వస్తినో బృహస్పతిర్దా ఓం శాంతిశాంతిశాంతిద్రేష్యం అగ్రాహ్యమగోత్రుశ్రోత్రని పాదం నిత్యం విభుతం సుసూక్ష్మం తదవ్యయద్భూతనిం పరిపశ్యూ ధీరా సో భాష్యకారులు అంటారు వేదంలో ఉండే కర్మ ఉపాసనా కాండాలకి వాటిలో బోధించే జ్ఞానం ఏది కలదో ఆ జ్ఞానమును అనుసరించి అనుష్ఠానం తప్పనిసరిగా ఉండాలి అనుష్ఠానం చేయకపోయినట్లయితే ఫలం ఉండదు కాబట్టి అనుష్ఠాన సాపేక్షంగా ఉంటుంది ఆ జ్ఞానం అంచేత ఇనే వే ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్ ఆ జ్ఞానం కంప్లీట్ కాదు ఇనే వే కాదు అసలు ఇనే వే అనర్కలేదు ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్ పూర్తిగా సమాచారం పోగేసుకుని మనసులో పెట్టుకోవడం అనవసరం వేస్ట్ రైల్వే టైం టేబుల్ లాంటిది ఎప్పుడు కావస్తే అప్పుడే చూసుకోవచ్చు వీరికి రైల్ టైమింగ్లు అన్ని నెంబర్లు అన్ని బట్టి పెట్టి ఏం చేసుకోవాలి మనం వెళ్లి రైలుకి సమాచారం అప్పుడే తెలుసుకోవచ్చు ముందు నుంచి తెలిసి పెట్టుకోక్కర్లేదు నాకు తెలిసి మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు నుంచి విజయవాడ దాకా మధ్యలో ఉండే స్టేషన్లు ఈ చిన్న చిన్న స్టేషన్లు ఉంటాయి చూడండి అవన్నీ లిస్ట్ వరుస ప్రకారం ఆయన గుర్తు సో గత వర్షిల్స్ ఇలాంటి ఇలాంటి స్పెషాలిటీస్ ఏమో పీపుల్ విల్ హ్యావ్ దాన్ని డెవలప్మెంట్ కొంతమంది స్టాంపులు వెలక్ చేస్తారు ఏదో పిచ్చి దానికి లాజిక్ కరెక్ట్ అది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆ లాజిక్ పేదార్థంలో సంసారం విచ్చి చెప్పి వారికి స్టాంపులు థర్టీ ఉంటాయి అక్కడ సో వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్ హీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇది సో ఈడ అది డిస్టర్బ్డ్ అయిన వచ్చు అంటే వన్స్ యూ హ్యావ్ ఎక్వైర్డ్ సమస్య వచ్చిన నాలెడ్జ్ యూ వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్ లేకపోతే దర్ ఈస్ నో జాయ్ దెన్ ఫర్ హీ హ్యాస్ టు సీ దట్ ఎవ్రీబడీ నోస్ దట్ ఇన్ఫర్మేషన్ దట్ హీ నోస్ కి సాల్వ్ దిస్ అంటే వీళ్ళు ఏం చేసేవారంటే కుట్రాడు కొంచెం వేళాకొలం చేయడం కోసం ఆయన కనపడితే ఎవరండి పెద ఆవు చెప్పల్ని స్టేషన్ నుంచి పెదవాడి దాకా ఏమున్నాయని అడిగేవారు అడిగితే ఆయన ఏదో గులబలా గెలవరా అంటే చెప్తీ ఇవ్వరు చెప్తుంటే వీళ్ళు ఇవ్వరు కొంతసేపు రెండు మూడు చెప్పాక తెలిసి ఇది వీళ్ళు వేళకూలం చేస్తున్నారు మళ్ళీ సో ఆ ఇలాంటి సమాచారం అర్థం పర్థం లేని సమాచారం ఉంటుంది అనుష్ఠాన సాపేక్షంగా ఉంటుంది వేరే విషయంలో మీ గురించి మీరు ఏది తెలుసుకున్నా సత్యం మీ గురించి మీరు ఏ సత్యాన్ని తెలుసుకున్నా అది వెంటనే మీకు కృతార్థతను ఇచ్చేస్తుంది మీ గురించి మీరు ఏ తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నా అది ఆ క్షణంలోనే మీకు దుఃఖాన్ని కలిగించబడతారు కాబట్టి ఆత్మ జ్ఞానము అది పరా విద్య అది ఇంకా వేరే ఏమక్కర్లేదు కేవలం శబ్ద ప్రకాశిత అర్థ జ్ఞానమాత్రనిష్టా వ్యతిరిక్త అభావ శబ్దం ఉన్నది ఆత్మా అసంగ అని ఆత్మ సంగము కలదిగలే కనపడుతుంది వాస్తవంలో ఆత్మకి ఏ సంగము లేదు అలా ఉంచే భ్రాంతి కలుగుతుంది తామరాజు మీద నీటి బొట్టు ఉందనుకోండి ఆ నీటి బొట్టుకి తామరాజుకి సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ దర్ ఈస్ ఎ వ్యాక్స్ కోటింగ్ అలా తామరాకు మీద వ్యాక్స్ కోటింగ్ ఉన్న కారణంగా ఆ నీటి బొట్టు ఈ డజెంట్ వెట్ దట్ లీఫ్ ఆ ఆత్మ అన్ని పాత్రలను అన్ని అవస్థలను అదే నిలబెడుతూ ఉంటుంది జాగ్రత్త అవస్థని ప్రకాశింపజేసేది ఆత్మయే ఆత్మ చైతన్యమే స్వప్నావస్థని ప్రకాశింపజేసేది ఆత్మ చైతన్యమే అలాగే సుశుప్త్యవస్థని సో ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఉండే వివిధ అనుభవములను వెలుగులోకి తెచ్చేది ఆత్మయే కానీ వాస్తవంలో ఆత్మ అనుభవము చేత కూడా లిప్తము కాదు లేపమును పొందదు అసంగంగా అలా నిలిచి ఉంటుంది దాని స్వరూపం ఆత్మ యొక్క స్వరూపం చైతన్యం ఎప్పుడూ కూడా ప్రకాశింపజేస్తుందే కానీ తాను ప్రభావితం అవదు అది చైతన్యం యొక్క స్వరూపం దీపము మీకు వెలుగు ఇస్తుంది తప్పిస్తే ఆ మంచి చెడ్డల చేత అది ప్రభావితం కాదు సో ప్రకాశము స్పేస్ ఆకాశము చైతన్యము ఇవి చాలా సూక్ష్మమైనవి సో కేవలము మనం అజ్ఞానం చేత సంఘం ఉంది అనుకుంటాం మనకే అనుభవానికి వస్తుంది కొంతకాలం అయిన తర్వాత ఈ సంఘం ఏమీ కరెక్ట్ కాదు అని మనకే అనుభవానికి వస్తుంది మీరు గమనించండి మీరు ఒక రోజంతా బిజీగా ఉంటారనుకోండి అనేక లౌకిక వ్యవహారాలతో తలమున్కలై ఉంటారు రాత్రి అయ్యేప్పటికీ నిద్రపోయే టైం వచ్చేప్పటికీ మీరు ఎంత సునాయాసంగా నిద్రపోతారంటే అరే ఇంత ఇంపార్టెంట్ వ్యవహారాలు ఇవి అవే నేను నేనే అవి ఉన్నప్పుడు how you can sleep by dropping everything. But the fact is, you drop everything as if it is nothing, and go into sleep. That only shows that atma is essentially asanga. Asatya and gurtinthave. You are gurtinthatame avishyam. Na givanne onnai lampatal onnai, na kanna yivanne, na barul onnai, ne nemo chala kashvara purtman onukundhodha raja onthumbhade. ఆది అలా అనుకో అలా జీవితం అంతా అలా అనుకున్నా ఏమీ ఉపయోగం ఏం లేదు కాబట్టి ది ది ట్రూత్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఆత్మ అసంగము దట్ ఈస్ ది సమాచార్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది శబ్ద ప్రకాశిత అర్థ జ్ఞాన ఆత్మ అసంగోహ్యయం పురుష అని చాంద బృహదారం వాక్యం ఇక్కడ కూడా రాబోతోంది సో ఆత్మ యొక్క స్వరూపము అసంగము అని మనకు ఉపనిషత్తులు బోధిస్తాయి ఆ విషయం మీకు తెలుస్తుంది యుక్తియుక్తంగా తెలియాలి ఉద్యోగ వాక్యం వింటే ఏమైంది యుక్తియుక్తంగా కూడా తెలిసింది మీకు అన్ని విధాలుగా మీకు సమాచారం తెలిసిన తర్వాత ఎక్కడైనా ఒక ఆసక్తి సంసారం నందు నిర్మాణమయ్యే స్థితి ఉన్నప్పుడు తక్కువనే ఆత్మ అసంగ అని మీరు గమనించాలి యూ షుడ్ రికగ్నైజ్ దట్ వెంటనే రికగ్నైజ్ చేసి ఇంకా తర్వాత ఇంకేం చేయక్కర్లేదు ఆ తర్వాత సో జ్ఞాన నిష్టా వ్యతిరిక్త భావాలు ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యమునందు నిలిచి ఉండటం తప్ప మీరు ఇంక ఏమీ చేయనక్కర్లేదు దాని పూర్ణ ఫలము మీకు అప్పుడే వచ్చేస్తుంది ఏమిటి పూర్ణ ఫలము మితిమీది బరువు తీసినట్టు అయిపోతుంది అంతే అంతకంటే వేరే ఫలం కావాలండి బంధము తొలగిపోతే అదే ఫలం సో బరువు తీసేసినట్టు అయిపోతే అదే ఫలం ఇంకా ఎంతకంటే వేరే ఫలం ఫలమేం కావాలి కాబట్టి జ్ఞానము సద్య ఫలము ఇస్తుంది ఆత్మ విషయంలో జ్ఞానం యొక్క మహిమ ఆత్మ విషయంలోనే బాక్య విషయాల్లో జ్ఞానం వల్ల సద్య ఫలం రాదు కాబట్టి ఆత్మజ్ఞానము సద్య సద్య అంటే వెంటనే అర్థం సంస్కృతంలో వెంటనే ఫలమునిచ్చేది కనుక ఇది పరా అని చెప్పారు దాన్ని అవతారి గలంతా కూడా అందాను తస్మాదిహ పరాం విద్యాం సవిశేషణేనా అక్షరేణ విశినష్ి ఎత్తద్రేష్యమిత్యాదినా సో ఇక్కడ ఉపనిషత్తులో చెప్పబోయేది పరావిద్య అపరావిద్యను ఉంటే మెన్షన్ చేస్తారు చాలా చెప్పారు అపరావిద్య మొత్తం వేదమంతా అపరావిద్యే చిత్తజిగులు వచ్చి ఇక్కడ పరావిద్యనే బోధిస్తారు బట్ అట్ ది సేమ్ టైం అపరావిద్యను నిరాకరించటం కొరకు అపరావిద్యని ప్రస్తావిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా పరావిద్యను బోధిస్తారు కనుక ఆ పరావిద్యని ఎలా బోధిస్తున్నారంటే సవిశేషణైన అక్షరేణ విషనష్టి విద్య యొక్క స్వరూపము చెప్పాలి అంటే ఆ విద్య చేత తెలియబడే వస్తువును బట్టి విద్య యొక్క స్వరూపం ఉంటుంది ఇప్పుడు ఫిజిక్స్ అని ఉందనుకోండి వాట్ ఈజ్ ఫిజిక్స్ it is the branch of knowledge which deals with the physical properties of matter what is astra, astronomy it is the branch of knowledge which deals with the celestial objects allagedo untu so every branch of knowledge has its own specialty in terms of its subject matter allage ikkado kuda paravidya annaru kada ee paravidya yokka vishesham emante ee vidya yokka anugraham chetha ee vidya chetha meeru అక్షరమును తెలియగలుగుతారు కాబట్టి ఆ అక్షరము గొప్పది అయితే ఆ అక్షరాన్ని బోధించే విద్య కూడా గొప్పది అవుతుంది అక్షరం పనికిరాయని అనుకోండి ఆ విద్య కూడా ఏదో ఉపయోగకరమైంది కాదు సో హిస్టరీ గొప్పదా కంప్యూటర్ గొప్పదా అంటే ఎవరినైనా మీరు అడిగితే వాళ్ళు కంప్యూటర్ గొప్పదని చెప్తారు లేరో స్టాండ్ పాయింట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాని హిస్టరీ ఏదో సమ్ సమ్ స్టాండ్ పాయింట్ సో ఆ జ్ఞానమును బట్టి విద్య యొక్క ఆ జ్ఞాన ప్రకాశ్యమైన వస్తువు యొక్క గొప్పతనాన్ని బట్టి విద్య గొప్పతనం నిర్ధారించబడుతూ ఉంటుంది కనుక సో ఆయన అదే అంటారు విద్యా అక్షరేణ సో విద్యను విశేషిస్తున్నారు విద్యని గొప్ప చేస్తున్నారు దేనిచేత ఆ విద్య చేత అక్షరమును గొప్ప ద్వారా అక్షరము మహిమను చూపుటం ద్వారా ఆ అక్షరం అక్షరం అంటే అక్షర పరంబ్రహ్మ వినాశము లేని పరంబ్రహ్మ యయాత ఈ అక్షరం మాట పట్టుకోవాలి అక్షరం ఉండకూప యొక్క ప్రాణమే అక్షరం అక్షర విద్య సో ఇప్పుడు చాంద్రోగ్యం ఉందనుకోండి ఆరోగ్య సద్విద్య అంటారు దాన్ని అక్కడ సత్తోటి ఉంటుంది మొత్తం పాఠం అంతా కూడా అలాగే ఇక్కడ అక్షరం ఎయాతక్షరం అధిగమ్యత సో అక్షరమును స దాని యొక్క గొప్పతనాన్ని దానికి ఉండేటువంటి లక్షణాలని మనకి చెప్పడం ద్వారా ఆ ప్రస్తావింపబడిన విద్యనే విశేషించినట్టవుతుంది ఏమిటండి పరావిద్య నేను మొదలుపెట్టి పరావిద్యను పక్కన పెట్టి అక్షరం చెప్తున్నారు ఏమిటని మీరు అనుకోండి అక్షరం చెప్తే పరావిద్యను చెప్పినట్టే ఎందుకంటే ఏయా తది అక్షరం అధిగమ్యతే ఆ పరావిద్య చేత తెలియబడేటువంటి వస్తువు అక్షరమే కనుక అది దట్ ఈస్ ద కనక్షం లేకపోతే హీ సపోజ్ టు టీచ్ పరావిద్య నాట్ అక్షరం బట్ దెన్ ఇట్ ఈజ్ ఇండీడ్ బై టీచింగ్ అక్షర యూ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ పరా విద్య అని ఈ మంత్రము ఎత్తద్రేష్యమిత్యాదిన అనే మంత్రం చేత అక్షరాన్ని బోధిస్తున్నారు సో ఈ అక్షరము అద్రేష్యము అంటే ఇంద్రియ గోచరము కాదు కంటితేత చూడబడేది కాదు సో భాషకారులు అంటారు భక్ష్యమాణం బుద్ధౌ సిద్ధవత్ పరామృశ్యత అని ఉందర ఇది సంస్కృతాషా యొక్క శైలి అథ పరా యక్షరధిగమ్య అన్నారు కదా సో పరా విద్యే ఏమిటి దేనిచేతైతే తక్షరం అధిగమ్య అక్షరం అక్షర పరబ్రహ్మ అధికం యత్తే తెలియబడుచుండదు సో ఆ తతు ఏమిటంటే ఇక్కడ తతు చెప్పారు కదా ఆ తత్ తత్ యత్ తత్ ఆ అక్షరపర బ్రహ్మ యత్ ఏదనగా అది కనెక్షన్ సో ముందు మంత్రానికి దీనికి కనెక్షన్ లేకపోతే ఎత్తత్ ఆరంభమైంది కదా ఏమిటి ఎత్తత్ కొంతమంది మాట్లాడేప్పుడు ఏమి సందర్భంలో అయినా ఒక ఓటపదం వేసి మాట్లాడతారు నాకు దృష్టాంతం గుర్తురట్లేదు సో నువ్వేమో అనుకోకపోతే నేమో మాట్లాంటానోనో ఇలా ఏదో ఊతపదం అక్కడ అనాల్సిన సందర్భం ఏం లేకపోయినా ఊతపదం వేస్తాను సో దే డోంట్ మీన్ ఇట్స్ దే జస్ట్ సే దాట్ భగవాన్ బలాకరే తుజాక ఎక్కప్ ఛాయ్ లేకేవు అంటారు భగవాన్ బలాకరే కానీ అంత ఈ రజన్ మీన్ ఆల్ దాట్ ఉడికే ఈ జస్ట్ ఊతపదం అలాంటిదేం కాదు ఇక్కడ ఎట్లాటంటే అదే బలం కోసం వేసిందేం కాదు హీ హ్యాస్ టు కనెక్ట్ ఇట్ విత్ ది ఎర్లియర్ వెర్స్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ కనెక్టెడ్ ఇక ఎయా తత్ అక్షరం అధిగమ్యతే అంటే చిత్ర అంటే తత్ అక్షరం అది వట్ ఈస్ దట్ త్ తత్ అన్నది ఎప్పుడూ కూడా వేదాంతంలో దేశకాల వస్తు అధిష్టానము అని చెప్పబడుతూ ఉంటుంది తత్ అంటే తత్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్ దట్ ఈజ్ వాట్ తత్ ఈజ్ డట్ ఆఫ్ దౌట్ I am that." So, what is that? That what is is the ఐ ఆమ్ దట్ సో వాట్ ఈస్ దట్ దట్ ఈజ్ ద manamu ఆఫ్ ది సబ్స్ట్రాటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్ యూనివర్స్ని వేదాంతంలో మనము మూడు రకాలుగా చూస్తాం ఏదో స్వర్గలోకం నరకలోకం అలా చూడం అది థియాలజీ అది వీ డోంట్ లుక్ ఎట్ ఇట్ దట్ వే స్వర్గలోకమైన దేశకాల వస్తువులే నరకలోకమైనా దేశకాల వస్తువులే కదా ఎక్కడికి వెళ్ళినా ఉన్నవాంచభూతాలే ఉంటాయి పంచభూతాలు దాటి ఏమి ఉండవు ఎవరో మహాత్ములు అన్నారు నాతోటి శ్రీకృష్ణుని దేహము అప్రాకృత దేహము అన్నారు అంటే నేను చెప్పాను అంటే వడివి మీ శ్రీకృష్ణుని అప్రాకృత దేహము అంటే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అనే ఆ చైతన్యానికి ఆ జ్ఞానానికి ఏదైనా మహిమనిచ్చే ప్రయత్నం మనం చేయాలి కానీ దేహానికి మహిమనిచ్చే ప్రయత్నం చేయకూడదు ఆయనే ఎప్పుడూ చేయలేదు అర్థ బోధ చేసిన ఆయనే తన దేహానికి ఎప్పుడూ మహిమని ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇదం శరీరం కొంతే క్షేత్రమిచ్చే విధీయతే ఏతద్వేర్తి తన ప్రాహు క్షేత్రజ్ఞమితే తద్విధ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అన్నాడు నేను ఈ దేహాన్ని చూపించి ఈ దేహం నేను కాదు సుమా తన దేహాన్ని చూపిస్తాడు అర్జునుడు దేహాన్ని చూపించటండి పాఠం చెప్పేప్పుడు ఇదం శరీరం కవితే అని చూపించి ఇది క్షేత్రం అంటుంది అనబడుతుంది ఈ క్షేత్రమే నేను అనుకుని పొరబడేవు నేను క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రజ్ఞంచా మేము మామ విద్య ఆయన అలా చెప్తుంటే ఆ మాట పక్కన పెట్టి మేము ఈ శ్రీకృష్ణుడి దేహము అప్రాకృతం ఉంటే వాడు పంచభూ ఈ పంచభూతాలతో నిర్మాణమైందా కదా కాదు ఈ పంచభూతాలతో నిర్మాణమైంది కాదు మరి ఇంకెలా నిర్మాణమైంది ఇట్ ఇట్స్ రా సంథింగ్ డిఫరెంట్ మరి ఎక్కడ ఉపనిషద్ వాంగ్మయం మొత్తం మీద వేదం మనకి ప్రమాణం కదా వాంగ్మయం మొత్తం మీద పంచభూతాలనే చెప్పారు తెప్పిస్తే ఈ పంచభూతాలు కాకుండా ఇంకా ఏదో రా మెటీరియల్ ఉంటుందని దాంతో ఇంకా ఏవో కొన్ని బాడీస్ తయారవుతాయని అలా ఎక్కడ చెప్పలేదు ఏంజల్స్ దేవతలతో సహా గాడ్స్తో సహా ఇవే పంచభూతాలు సూక్ష్మ స్థూల ఆ భేదం ఉంటే ఉండదు దేవతలంటే సూక్ష్మంగా ఉంటారున్నాను మానవులంటే స్థూలంగా ఉంటారున్నాను దట్ వే యూ కెన్ సే బట్ స్టిల్ పంచభూతాలే కాబట్టి సో ఆరోగ్యంగా అలాగ కల్పన చేయటానికి ఛాన్స్ ఎప్పుడు ఎనీవే సో ఇన్ థియాలజీ దే డూ ఆల్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకో తెలుస్తుందండి నేను ఇన్నాడు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఉడికి అలాగా చేప ముందు మింగినట్టుగా మింగడవే తప్పిస్తే ఎక్స్ప్లెనేషన్ ఏమక్కర్లేదు కాబట్టి దే కెన్ గెట్ అవే విత్ ఇట్ వెరాజ్ వేదాంతంలో అలా కాదు సో తత్ అంటే దేశకాల వస్తు అధిష్టాన స్వర్గం కానీ నరకం కానీ భూలోకం we look at it as three things space and time and objects endukante moodu kalasu untai kalasu vastho kalisi potayi kabatti ee moodintiyokka adhisthanamu this space and this time and this universe where from it has come that is tat and that tat is aksharam because this is all continuously changing ippudu మనకి జాగ్రత్త అవస్థ చాలా దృఢంగా సత్యంగా భాషించవచ్చు యు మే ఇండీడ్ క్లెయిమ్ ఐ డోంట్ కేర్ ఫర్ వేదాంత అండ్ ఆల్ దట్ మై లైఫ్ ఈజ్ రియల్ ఫర్ మీ యూ మే సే దట్ మై లైఫ్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ నాట్ యువర్ డ్రీమ్ లైఫ్ దట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఈస్ నాట్ యువర్ స్లీ దట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ యూ కెనాట్ టాక్ ఎనిథింగ్ అబౌట్ యువర్ స్లీప్ సో వెన్ యూ సే యువర్ లైఫ్ యూ మీన్ యువర్ వెయిటింగ్ స్టేట్ దట్ ఈస్ యువర్ లైఫ్ సో ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ వేకింగ్ స్టేట్ యు ఆర్ ఏ ప్రొఫెసర్ నాట్ ఇన్ డ్రీమ్ నాట్ ఇన్ స్లీ సో మై లైఫ్ ఈజ్ రియల్ టు మీ అంటే నా జాగ్రత్త అవస్థ నాకు సత్యము అని అన్నట్టయినా అంత అంత మాట వాడు అనలేడు నేను సప్లై చేయాల వర్డ్స్ నేనంటే వ్యక్తిగతంగా నేనని కాదు వెదంత హ్యాస్ టు సప్లై ఆల్ ది సమాచార్ టు హిమ్ ఎనీవే ఓకే మై జాగ్రత్త అవస్థ ఈజ్ రియల్ టు మీ బట్ దెన్ నీ జాగ్రత్త అవస్థ నీకు సత్యం Can you say that your waking state is permanent and changeless for you? Can you say that? You can do it. My jādra damastha, this is shāshwatamu maarpullu le nidi. Can you say that? You cannot say it. So, if you invest in prudential bank, you don't agree with it. You don't agree with it. It is not a real. అలాగే ఈ జాగ్రత్త జాగ్రత్త అంటే జగత్తు ఇట్ ఈజ్ నాట్ రియల్ ఇది కాపరేట్ ఇది ప్రూడెన్షియల్ బ్యాంకు లాంటిది ఇట్ ఈజ్ నాట్ రియల్ దాంట్లో అంత ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు దాని లెవెల్లో దాన్ని ఉండనివ్వాలి దాన్ని అవసరమైనంత వరకు వాడుకోవాలి అంతే కానీ కెనాట్ సే ఇట్ ఈస్ పెర్మనెంట్ ఇట్ ఈస్ అబ్వియస్ దట్ ఇట్ ఈస్ నాట్ పెర్మనెంట్ ఇట్ ఈస్ అబ్వియస్ దట్ ఇట్ ఈస్ నాట్ చేంజ్ లెస్ దెన్ దేర్ మస్ట్ బీ చేంజ్ లెస్ అండ్ దేర్ మస్ట్ బి ఏ పెర్మనెంట్ రియాలిటీ యూ టు గో ఫర్ ఇట్ సో తత్ ఈ సర్వ జగత్తుకు అధి సర్వ జగత్తు ఇది నిరంతర పరివర్తనశీలం ఎప్పటికీ మారిపోతూ ఉంటుంది పొద్దున ఉన్నట్టు మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉన్నట్టు సాయంకాలం ఉండదు ఎప్పటికీ మారిపోతూ ఉంటుంది అటువంటి ఈ పరి జగత్తుని జగత్తుకి అధిష్టానమేమి దట్ యూ టు ఫైండ్ అవుట్ తత్ దేశకాల వస్తు అధిష్టాన దట్ ఈజ్ అక్షరం తర్వాత ఇప్పుడు మీరు ఎప్పుడైతే దేశకాల వస్తువు అని దేశకాల వస్తువు అనేప్పటికీ ఒకటి అధిష్టానము బ్రహ్మ రెండు దేశకాల వస్తు ద్రష్ట అయాం దే నేను దేశకాల వస్తువు యొక్క ద్రష్టనే కదా సరే బ్రహ్మ సంగతి అలాంటి పెట్టండి నమ్మి నమ్మి తీసి పక్కన పెట్టి బ్రహ్మ అంటే ఎక్కడ దొరుకుతుంది నేను బ్రహ్మను నిలబెట్టవలసిన వాడిని నేను ఈశ్వరుడికి భక్తులు ఏదో ఈశ్వరుడు ఏంటండి ఉందనుకోండి ఏ భక్తులు వెళ్ళలేదనుకోండి ఆ దేవాలయం అది ఎందుకు పనికి రాకుండా కుప్ప కూలిపోతుంది కొంతకాలానికి అది దైల పాడైపోతుంది దేవాలయం ఎవరు అలా ఉండేటండి ఆ దేవాలయం అంటే భక్తుల వాళ్ళు రారండి అంట అంటే దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడండి కానీ భక్తుల వాళ్ళు అంటే ఇప్పుడు దేవుడు గొప్పంటారా భక్తులు గొప్పంటారా గొప్పండి ఇప్పుడు నేను పాఠం చెప్తాను నిసిద్ధంగా కూర్చున్నాను మీరు ఎవరు రాలేదనుకోండి నేను హౌ వాస్తూ అబౌట్ ఇట్ సో నేను గొప్ప పాఠం చెప్పి ఆచార్యుడు గొప్ప శిష్యులే గొప్ప అంటే ఆచార్యుని యొక్క అచార్య శిష్యులపై ఆధార ఉన్నది కనుక శిష్యులే గొప్ప శ్రీకృష్ణుడు ఎనభై ఐదో ఏట బోధించేట గీతను నుంచి తిరుగుతున్నాడు అర్జునుడు చుట్టూ బావ బావా బావ అంటాం ఎప్పుడో ఒకటి రెండుసార్లు కొంచెం ఏదో ఆత్మానం ఏదో అనుభవం ఉండవా అని గోరను అని కోప్పడ్డాడు కూడా ఆయన ఇప్పుడు చెప్పనిచ్చాడు కాదు ఎనభై ఐదో ఏట బావా నాకు ఆత్మంటేవిటో చెప్పండి అంటే అంటే దానికోసమే వెయిట్ చేస్తున్నాడా అన్నట్టుగా డ్యాన్స్ కోసమే వెయిట్ చేస్తుంది కొంతమంది పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎవళ్ళో అడిగే వాళ్ళు ఉండరు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు శ్రీకృష్ణుడు అలా సిద్ధంగా ఉన్నాడు ఎవడో అడిగే అడిగితేగా చెప్పండి అని సో ఆయో డ్యాన్స్ చేసేందుకు సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు లేకపోతే ఆటలాడేందుకు సిద్ధపడ్డ వాళ్ళే కానీ ఆత్మంటే ఏమిటో చెప్పమని ఎవడో అడగలేదు సో ఈయన అడిగాడు ఎనభై ఐదో వేట అర్జునుడు అడిగాడు మొత్తం కడుపులో ఉన్న విజ్ఞానం అంతా కూడా గుమ్మరించాడు అర్జునుడి ముందు ఇంకొక్కసారి ఉద్ధవుడు చచ్చిపోయే ముందు అడిగాడు ఆయన దేహత్యాగం చేసే ముందు నేను ఇంక దేహత్యాగం చేసేస్తున్నాను రా అంటే నాకు ఆత్మతత్వాన్ని బోధించి మరీ దేహత్యాగం చెయ్యి అని అంటే సరే కూర్చొని ఇంకా ఆఖరి పని ఇది కూడా పూర్తి అవతారం పూర్తవుతుందని ఆయన ఉద్ధవుడికే ఏకాదశి స్పందనలో భాగవతంలో ఉద్ధవ గీత బోధించి అప్పుడు దేహత్యాగం చేస్తాడు అంతే రెండోసార్లు బోధించేడానికి జగద్గురు వాస్తవంగా జగద్గురు శ్రీ కృష్ణం ఉందే జగద్గురు కాబట్టి ఆచార్యుని యొక్క ఆచార్యత్వం కూడా శిష్యుని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంతటి దేశకాల వస్తు అధిష్టానము బ్రహ్మ అయితే అవుగాక ఐ హ్యావ్ ఎ స్టేటస్ ఆఫ్ మై ఓన్ ఐం దేశకాల వస్తు ద్రష్ట ఐఎం నాట్ దేశకాల వస్తు ఐఎం దేశకాల వస్తు ద్రష్ట సో ఇప్పుడు దట్ ఇస్ కాల్డ్వం యక్షరం అధిగమ్యత అంటే తదక్షరం దేశకాల వస్తు అధిష్టానమైనటువంటి అక్షరము దేశకాల వస్తు ద్రష్ట అయినటువంటి చేతన పురుషుని చేత అధిగమ్యతే పొందబడుతున్నది ఏ రకంగా ఆత్మరూపంగా పొందబడుతోంది తత్వం సి మహావాక్యం సో దట్ ఈజ్ ది టాపిక్ కాబట్టి ఎత్తత్ అంటే అది తద్ దేశకాల వస్తు అధిష్టానము దేశకాల వస్తు ద్రష్టచేత ఆత్మరూపంగా దర్శింపబడేటువంటి ఏ పరబ్రహ్మతత్వము గలదో తత్ అది అద్రేష్యం కంటికి కనబడేది కాదు భాష్యకారులు అంటారు అద్రేష్యం అదృశ్యం సర్వాం బుద్ధీంద్రియాణం అగమ్యమి అతిశయమిచ్చేతత్ ఓహో అగమ్యమిత అది అదృశ్యం అంటే ఇట్స్ అథర్వవేద యూసేజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యూసేజ్ అదృశ్యం అనర్థం వేదిక్ యూసేజ్ అదృశ్యం అనర్థం మామూలుగా లౌకిక యూసేజ్ అయితే అదృశ్యం కఠోపనిషత్తులో కూడా అశబ్దంస్పర్శం అరూపం అవ్యయం అక్కడ అరూపం అన్నారు అరూపం అంటే అర్థం ఏమిటో అదృశ్యం అర్థం ఈ మంత్రం చాలా గొప్పది ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో ముండకోపనిషత్ వాక్య విచారణ ఒక్కటే వాక్యాన్ని విచారం చేశారు అక్కడ ముండకోపనిషత్తు మొత్తానికి బ్రహ్మసూత్రాలు అంటే ఉపనిషత్తులలో ఉండే వాక్యాలని ఎనలైజ్ చేస్తారు అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ భాషం కదా ఇంకా ఉంటుందా అనలైజ్ చేయాల్సింది ఉంటుంది ఇంకా చాలా అంశాలు దానితోటి జోడించి ఉంటాయి వాటినన్నింటినీ విశ్లేషణ చేసేటువంటి గ్రంథం లేదు బ్రహ్మసూత్రాలు దాంట్లో మొత్తం మేజర్ ఉపనిషత్స్ అన్నీ కవర్ అవుతాయి ఇది కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఉపనిషత్తులు కూడా కవర్ అవుతాయి సో వాటిల్లో ముండకా కవర్ అవుతుంది ముండకా నుంచి దర్ ఇజ్ ఓన్లీ వన్ అధికరణం కథ నుంచేవో మూడు నాలుగు అధికరణాలు ఉన్నాయి ముండకా నుంచి వన్ తైత్రీయా నుంచి కూడా కొన్ని అధికరణాలు ఇప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అది తైత్రీయ నుంచే వచ్చింది అలాగే జన్మార్జశ్వేత అది కూడా తైత్రీయ ఉపనిషత్తుల నుంచే ఆ విధంగా సో అక్కడ అదృశ అదృశ్యత్వాధికరణము అని అధికరణం ఆ అధికరణంలో అధికరణము అంటే సెక్షన్ అనర్థం ఆ చాప్టర్ ఆ చాప్టర్లో ఈ మంత్రాన్ని బాగా విచారం చేస్తారు దాన్ని బట్టి మీకు ఆ మంత్రం యొక్క విశిష్టత మొత్తం ఉపనిషత్తులు ఈ ఒక్క మంత్రాన్నే బ్రహ్మసూత్రంలో విచారానికి తీసుకున్నారు అంటే మిగతా మంత్రాలన్నీ అనింపార్టెంట్ అని కాదు మిగతా మంత్రాలు కొంత ఈజీ గోయింగ్ బ్రహ్మసూత్రంలో టేకప్ చేసేసి ఎనాలిసిస్ చేయక్కర్లేదు ఇక్కడున్న భాష్యం సరిపడుతుంది దానికి దిస్ మంత్ర రిక్వైర్స్ ఈవెన్ మోర్ ఎనాలిసిస్ అనే అభిప్రాయం సో వెరీ ఇంపార్టెంట్ మంత్రము అదృశ్యం అదృశ్యం కంటికి కానరానిది ఇక్కడ కన్ను అంటే కేవలము నేత్రేంద్రియలే కాదు జ్ఞానేంద్రియాలు ఐదు కలిపి తీసుకోమని చెప్పి ఉపలక్షణము అంటారు దీన్ని అగమ్యం ఇచ్చేత కంటికి కానరాదు అని ఎప్పుడైతే చెప్పారో చెవికి వినబడదు ముక్కు చేత ఆఘ్రాణించబడదు చర్మము చేత స్పృశించబడదు నాలుగు చేతను ఆస్వాదించబడదు అనే ఐదింటికి కలిపి ఉపలక్షణము ఆ పదం గుర్తుపెట్టుకోండి మీరు పాటికి ఇవన్నీ ఈ రకమైన టెర్మినాలజీ బాగా తెలియాలి ఎందుకంటే వేదాంతంలో ఆల్రెడీ కొంత అధ్యయనం బాగా చేశారు ఉపలక్షణము అంటే ఒకటి చెప్పినప్పుడు దానికి రిలేటెడ్ అన్నీ కవర్ అయిపోతాయి దాన్ని ఉపలక్షణం ఉంటారు దీనికి మామూలుగా మేము చెప్పుకునే స్టాండర్డ్ దృష్టాంతం ఏంటంటే కాకేభ్యో దిరక్ష్యతాం అని ఓ దృష్టాంతం ఉంటుంది అంటే పెరుగు కొండ అక్కడ పెట్టి తల్లి పిల్లవాడితో ఏం చెప్తుందంటే నాయన పెరుగు కాకులు తినే చూడు అని చెప్పారు కాకేభ దిరక్ష్యతాం కాకులు కాకులు ఏం చేస్తాయంటే పెరుగులో ముక్కు పెట్టి తినేసి ప్రయత్నం చేస్తాయి ఎక్కడున్నా ఏ ఎక్కడ పెట్టుకున్నా కాకులు వచ్చి వాళ్తాయి సో అలాగా కాకిల నుంచి దీన్ని రక్షించవలసింది అంటే అక్కడ ఆ పిల్లడు కాపులా కస్తాడు కాకులు రాబోతుంటే తరివేస్తాడు ఇది ఒక పిల్లు వచ్చి భోంచేస్తుంటే చూస్తూ వస్తుంది అలాగే తల్లి వచ్చి అడుగుతుంది అవిట్రా అలా చేసేదంటే అవును నువ్వు కాకి అన్నావు కానీ పిల్లు కదా అంటే ఉంటుంది కాకి అంటే ఊరికేదో దృష్టాంతంగా చెప్పిందే కానీ అక్కడ కాకి కాక సంస్కృతంలో కాక అంటే తెలుగులో కాకీ అండి కాకహ సంస్ రావాలాగా సో కాకా కాకి అయితే సో అది ఇటు దాన్ని కాకి అని ఎందుకు అయిందంటే ది వెరీ ఫస్ట్ సిలబుల్ ఆ పక్షి కనుక మొట్టమొదటి ఉచ్చరించే సిలబుల్ ఏమిటి కా సపోజ్ అదే ఇంకోసారి కూడా అది ఉచ్చరించింది అనుకోండి ఏమంటుంది కా అంటుంది అని చెప్పిన అది కా కహ క్వనిం కరోతి ఇది కా కహ అది సంస్కృతం ఇటుకి వాళ్ళది తెలుగులో కాకి సో కాకి నుండి దిని రక్షించవలసింది ది అంటే పెరుగు రక్షించము అంటే అర్థం దధ్యుపఘాతకేభ్య ది రక్షితాము అని అర్థం అక్కడ కాక అంటే కాకి అని అర్థం కాదు కాకి అంత మాత్రమే అర్థం కాదు దిని పాడు పశుపక్ష్యాదుల నుండి అల్లరి పిల్లలతో సహా దిని రక్షించము ఏదేదైతే దిని పాడు అవకాశం ఉందో వాటి నుండి దిని రక్షించము అని అర్థం అలాగే అదృశ్యం అంటే ఐదు జ్ఞానేంద్రియాల్లో ఒక్కేంద్రియాన్ని ప్రస్తావించినప్పటికీ ఐదు జ్ఞానేంద్రియాలకి మనం కవర్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఐదు చెప్పలేదు ఒక్కటే చెప్పారు కఠోపనిషత్తులో ఐదు చెప్పారు అశబ్దము స్పరిశమ రూపము వ్యయం తథారసం నిత్యమగంధవ చెయత్ ఐదు వచ్చేసారు కాబట్టి ఆ కఠోపనిషద్ వాక్యాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన కంటికి కనపడదు అంటే అన్ని బుద్ధీంద్రియములకు బుద్ధీంద్రియమంటే జ్ఞానేంద్రియము అని అర్థం బుద్ధి ద్వారా పనిచేసే ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వేటికి కూడా అగమ్యం గోచరము కానిది విషయము కానిది కాబట్టి ఎవడైనా నేను దేవుణ్ణి చూశాను అంటే వాడు చూసింది ఒకనొక అధ్యారోపితమైన రూపమే కానీ దేవుని మీద ఆరోపించిన రూపమే అవుతుంది కానీ వాస్తవమైన యథార్థమైన పరమేశ్వర స్వరూపం కాజాలదు అంటే ఇప్పుడు ఏదో వాడిని తక్కువ చేయడం కోసం చెప్పిన మాట కాదది ఎందుకంటే దేవుణ్ణి నేను చూశాను దేవుడు గొప్ప అవుతాడా కన్ను గొప్ప ఆబ్వియస్లీ ఇప్పుడు కంప్యూటర్ చాలా గొప్పదే అన్నారు కంప్యూటర్ చాలా గొప్పదే అంటే ఆ కంప్యూటర్ను తయారు చేసిన వాడు గొప్పవాడై ఉంటాడు దీనికంట తప్పనిసరిగా వాడు మహాత్ముడు అయి ఉంటాడు మహా మహిమ మహిమాన్వితులు అవ్వాలి అంటే ఇంత కంప్యూటర్ను వాడలా తయారు చేస్తాడు కాబట్టి దేవుడు దేవుణ్ణి నేను చూశాను అంటే మై గుడ్నెస్ యూ హవ్ మేడ్ గాడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ విషన్ యువర్ అండర్స్టాండింగ్ యువర్ థాట్స్ దిర్ఫార్ యువర్ విషన్ యువర్ థాట్స్ ఆర్ సుపీరియర్ ఇన్ఫాక్ట్ దేవుణ్ణి చూశానని చెప్పి వాళ్ళు తాత్పర్యం అదే వాళ్ళు చెప్పేది తాత్పర్యం అదే నేను దేవుణ్ణి చూశాను అంటే నేను మునగాడినని చెప్పడం కోసం దేవుణ్ణి చూశాను నేను చెప్తారు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కనుక అలాగా నేను దేవుణ్ణి చూశానని అన్నవాడు పొరబడ్డాడు వాడు వాస్తవంగా అలా అనుకున్నా ఇట్ వాజ్ ఏ మిస్టేక్ అలా భ్రాంతి కలుగుతూ ఉంటుంది నాకు కొంతమంది చెప్తూ ఉంటారు నాకు అదే అమ్మవారు కళ్ళలో కనపడింది అని కూర్చో అలా అనిపిస్తుంది అని నాతో ఒకళ్ళు అన్నాను అలా అలా అనిపిస్తూ ఉంటుందమ్మా మీరు దాని గురించి కొద్దిగా పట్టించుకోకండి అలా అమ్మవారు అలా అనిపిస్తూ ఉంటుంది అంతేకాని మీరు అదేం పట్టించుకోకండి కాదండి నా అమ్మవారు ఏదో చేయమన్నారు అలా అనిపిస్తుందమ్మా మీరు దాని ఏం చెప్పి చేయకండి ఇప్పుడు ఏం చేయమంటారు మీరు ఆ కళ గురించి మీరేం చేయొద్దు ఎందుకంటే ఒక రాంగ్ మోషన్ ఫిక్స్ అయిపోకూడదు మైండ్లో మీరు ఏదైనా పూజ చేద్దామనుకుంటే జపం చేద్దామనుకుంటే సపరేట్గా దానికి ఒక భావన ఒక సంకల్పం మీరు చేసుకోండి నేను ఏదైనా సపోర్ట్ ఇవ్వగలిగితే ఇస్తాను ఆ కళ గురించి మీరేమీ చేసే ప్రయత్నం చేయండి ఎవరు టు సేద నన్నో లోకంలో లోకాన్ని గురించి లోకం గురించి కన్నా టీ చకాటింటుంది లోక ఎవరి టు టీ చకాటింటుంది శాస్త్రం శాస్త్రదృష్టి లోక దృష్టి పరస్పర విరుద్ధంగా ఉంటుంది లోకదృష్టి తప్పుగా ఉంటుంది సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అంటుంది లోకదృష్టి అలా చెప్తారో మరి సోలార్ ఫిజిక్స్ అలాగే పోషిస్తారా అతను సో ఏదైతే కంటి చేత చూడబడే ఇంద్రియముల చేత గ్రహింపబడేదైతే ఉంటుందో అది పరబ్రహ్మ కాదు అదృశ్యం దీని మీద నేను మీకు మీకు వినిగి నేను ఇంకా బాగా విస్తారంగా కూడా దీన్ని అనలైజ్ చేస్తాను చూడడం అంటే మనిషి మానవుడు ఏమనుకుంటాడంటే నేను జగత్తుని దర్శిస్తున్నాను అని అనుకుంటాడు దర్శనం అంటే కంటితో తోటవనే కాదు నేను కంటితోటి జగత్తుని చూస్తున్నాను చెవితోటి జగత్తుని వింటున్నాను వినేది జగత్తులో భాగమే ఏది వింటున్నారో మీరు జగత్తులో భాగమే నేను ఏది చూస్తున్నానో అది జగత్తు నేను ఏది ఆస్వాదిస్తున్నానో అది జగత్తు దిస్ ఈజ్ హౌ వ్యూ థింక్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎలా మనం చూడొచ్చంటే మొత్తం జగత్ అంతా కూడా మ్యాటర్ అని అనొచ్చు ఇట్ ఇస్ ఆల్ మ్యాటర్ ఇప్పుడు మీరు చూస్తే దేన్ని చూస్తున్నారు మ్యాటర్ని చూస్తున్నారు లేదంటే గోడ చూస్తున్నాను గిన్నె చూస్తున్నాను పోదండి అవన్నలాంటి పెట్టండి ఆ విభాగాలు అలా అటు అన్నింటినీ కలిపి మ్యాటర్ అనొచ్చు కదా సో మీరు చూస్తే మ్యాటర్ను చూస్తున్నారు వింటే మ్యాటర్ని వింటున్నారు మ్యాటర్ యొక్క సౌండే వింటున్నారు కదా ఆస్వాదించినప్పుడు కూడా మ్యాటరే అఘ్రాణిస్తే మ్యాటర్ అండ్ స్పృశిస్తే మ్యాటర్ దిస్ ఈజ్ హౌ యూ థింక్ బట్ దెన్ దిస్ ఈజ్ రాంగ్ ఎందుకంటే చెప్పంటారా ఇప్పుడు మీరు స్పృశించటం ఉందనుకోండి జస్ట్ టచింగ్ అనేది ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి నేను ఈ టేబుల్ని టచ్ చేస్తున్నాను అని మీరు అంటారు టేబుల్ని టచ్ చేయడం అంటే అర్థం ఏంటి ఈ చేతికి ఈ చేతి యొక్క సర్ఫేస్కి టేబుల్ యొక్క సర్ఫేస్కి టోటల్ కాంటాక్ట్ ఉండాలి అదే కదా మరి టచ్ చేయడం అంటే యూ బిలీవ్ మీ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ సో దీనికోసం మీరు పెద్ద పిహెచ్డీ చేయక్కర్లేదు ఫిజిక్స్లో ఎస్ఎస్ఎల్సీ ఫిజిక్స్ చాలు ఈ మాత్రం తెలుసుకోండి లేదా అంతగంట పెద్దలు అవుతిన ఫిజిక్స్ అక్కర్లేదు లేదాంత యొక్క తాత్పర్యం వేరే ఉంది కదా కాబట్టి సో ఇప్పుడు మీరు ఈ టేబుల్ని చేయక్కడానో టేబుల్ ఎక్కడ ఉందనుకోండి టేబుల్ హార్డ్గా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా అనిపించదు ఇప్పుడు హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుందా అనిపించదు ఎందుకనే మధ్యలో గ్యాప్ ఉంది కనుక ఇంకా దగ్గరికి తీసుకెళ్ళారు ఇప్పుడు కూడా హార్డ్గా ఉన్నట్టు మీకు అనిపించదు ఎందుకని గ్యాప్ ఉంది కనుక ఇప్పుడు హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి గ్యాప్ లేదు అని మీరు అనుకుంటారా రామ్ దెర్ ఈజ్ స్టిల్ గ్యాప్ ఇంకొకటి గ్యాప్ అలా ఉంటూనే ఉంటుంది మీరు గ్యాప్ని తీసేయలేరు నిజానికి ఆ గ్యాప్ చాలా గ్యాప్ ఉంటుంది మీరు మాలిక్యులర్ టర్మ్స్ లో చూసుకుంటే దేర్ ఈజ్ వెరీ సబ్స్టాన్షియల్ గ్యాప్ బిట్వీన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్టేబుల్ అండ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్ వెరీ సబ్స్టాన్షియల్ గ్యాప్ ఉంది మాలిక్యులర్ నేనో టెక్నాలజీ అని పదాలు మీరు వినుంటే మీకు ఐడియా వస్తుంది ఎన్ని ఎంత గ్యాప్ ఉందంటే ప్రాబబ్లీ ఎ మిలియన్ మాలిక్యూల్స్ యూ కెన్ పుట్ ఇన్ బిట్వీన్ ది సర్ఫేస్ ఆఫ్ ది హ్యాండ్ అండ్ ది సర్ఫేస్ ఆఫ్ ది టేబుల్ దట్ మచ్ గ్యాప్ ఈస్ దే ఏ మిలియన్ మాలిక్యులార్ థిక్నెస్ మాలిక్యులార్ లేయర్స్ యూ కెన్ అరేంజ్ బిట్వీన్ ది టూ అంత గ్యాప్ ఉంది ఎయిర్ ఉంది కదండి రెండింటి మధ్యలో ఆ ఎయిర్ అంతా మరి మాలిక్యూల్సే కదా సో దేర్ ఇస్ సో మచ్ గ్యాప్ కాబట్టి మీరు టేబుల్ని మీరు టచ్ చేయట్లేదు మరి దేన్ని టచ్ చేస్తున్నారు ది సెన్స్ ఆఫ్ హార్డ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఈ చేతిని టేబుల్ దగ్గర నుంచి తీసుకువెళ్ళేప్పటికీ there is a repulsion. Molecular Van der Waal's forces అంటారు దెర్ ఈజ్ అ రిపల్షన్ సో వెన్ టూ పార్టికల్స్ కమ్ టుగెదర్ దెర్ ఈజ్ అ రిపల్షన్ ఎందుకని పార్టికల్ ఈజ్ ప్రిడవర్మనెంట్లీ పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూక్లియస్ ఎవరి ఎనీ పార్టికల్ అసలు everything is a proton only మీకు నేను మనం చేశాను ఇది ప్రోటాన్సే ఇది ప్రోటాన్సే సో ఈ ప్రోటాను ఆ ప్రోటాన్ ని రిపెల్ చేస్తుంది so there is a, a force of repulsion and that force of repulsion you feel it as hardness ikkada ila unnapudu force of repulsion led ippudu kuda led ippudu force of repulsion came into action so that force of repulsion is felt by you as the sensation of hardness ikkada nerve endings untai motto prati kanaaniki nerve endings untai ఆ నెర్వెండింగ్స్ అవి దే సెన్స్ మరి వాటి యొక్క స్వరూపం అట్ది ఇప్పుడు ఒక కౌంటర్ ఉంటుందనుకోండి ఆ కౌంటర్ ఏం చేస్తుంది ఆ పార్టికల్స్ని కౌంటర్ చేస్తుంది ఇట్ ఈజ్ మేడ్ లైక్ దాట్ అలాగే భగవంతుడు ఈ శరీరాన్ని ఆ నెర్వెండింగ్స్ని అలా తయారు చేశాడు అవి చేస్తాయంటే ఈ ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్ అని టక్ అని పట్టుకుంటాయి దే రికగ్నైజ్ ద ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్ అని రికగ్నైజ్ చేస్తాయి రికగ్నైజ్ చేసి the reactor to the force of revolution constant meku nerve sensations mottham ee surface anta padtaayi ee mottham surface pedthe enta surface contact loki contact ante adey adey mata only that much there no real contact kabatti and then that sensations are or uh, they are sent to the brain brain lo ee samacharam anta kuda స్టోరేజ్ ఉంటుంది సాఫ్ట్వేర్ రూపంలో ఇటువంటి సెన్సేషన్ ఉంటే దీనికి హార్డ్నెస్ అని పేరు మళ్ళీ వితిన్ దట్ హార్డ్నెస్ హయ్యర్ హార్డ్నెస్ మిడిల్ హార్డ్నెస్ లోవర్ హార్డ్నెస్ అని ఆ సెన్సేషన్లో మళ్ళీ ఫర్దర్ గ్రేడేషన్స్ సాఫ్ట్నెస్ కోల్డ్ కోల్డ్ ఈజ్ ఏ సెన్సేషన్ యూ డోంట్ టచ్ వాటర్ యు డోంట్ టచ్ ఐస్ యూ కెనాట్ టచ్ ఐస్ పర్టికులర్ సెన్సేషన్ విల్ హ్యాపన్ ట్ టెంపరేచర్ టెంపరేచర్ అన్నది కల్పనండి అక్కడ ఓన్లీ పార్టికల్స్ ఉన్నాయి టెంపరేచర్ ఉండదు ఇప్పుడు ఐస్ గేట్ అక్కడ పెడితే టెంపరేచర్ ఏం ఉండదు పార్టికల్స్ ఉంటాయి ఆ పార్టికల్స్ వైబ్రేషన్ ఉంటుంది పార్టికల్స్ స్లోగా వైబ్రేట్ అయితే కోల్డ్ అనుకుంటాము దట్ ఈస్ సెల్స్ దాట్ కోల్డ్ దిల్ నో కోల్డ్ ఫర్ ద ఐస్ ఐస్ బ్లాక్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ ఇట్ ఈస్ నేగర్ కోల్డ్ మార్ హార్ట్ వెన్ యూ టచ్ ఇట్ ఎన్ ది హ్యాండ్ గోస్ నియర్ దాట్ The, the slower vibration of the particles is sensed by the hand as cold temperature as cold and when the particles vibrate fast high temperature lo no? particles fast ga vibrate outai appudu that a uh, that free a higher vibration more fast vibration ani cheyi as hot hotness annatuga sense chestundi kabatti cold and hot are not the properties of the object, of the matter. Hot and soft are not the properties of matter. So, cold and hot, hot and soft tanevi kevalamo sensation sumatramai. Sensation second on time, <laughs> dehan long time. Chaitanya vishtamain dehan long time. చైతన్యం యొక్క ఆవేశము కలిగినటువంటి ఉపాధి అందు సెన్సేషన్స్ ఉంటాయి కానీ సెన్సేషన్స్ వుడ్లోనూనూ ఐస్ మొక్కలోనూ ఉండవు సెన్సేషన్స్ కాబట్టి వాట్ యు ఆర్ ఫీలింగ్ ఆర్ వాట్ యూ ఆర్ సెన్సింగ్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ ది అవుట్ సైడ్ matter. వాట్ యూ ఆర్ సెన్సింగ్ ఈజ్ ఓన్లీ ఏ సెన్సేషన్ క్రియేటెడ్ ఇన్ ది ఉపాధి కాబట్టి యూ డు నాట్ టచ్ matter. ఇది ఈజీగా అర్థమైంది ఎగ్జాంపుల్ ఎందుకంటే రూపదృష్టాంతం కఠినం కొంచెం కఠినం అంటే లిట్ ఇల్ మోర్ డిఫికల్ట్ శబ్దం కూడా ఈజీ టచ్ ఈజ్ ఈజీ శబ్దం ఈజీ శబ్దం చూడండి మీకు దెర్ ఈజ్ నో సౌండ్ ఇన్ ది అవుట్సైడ్ వరల్డ్ అవుట్సైడ్ వరల్డ్లో సౌండ్ ఉండదు అవుట్సైడ్ వరల్డ్లో వైబ్రేషన్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ఇలా అన్నాను మీకు సౌండ్ వినపడింది ఇక్కడ ఆ సౌండ్ ఇక్కడ లేదు ఇక్కడ వైబ్రేషన్ ఉంది దిస్ థింగ్ హ్యాజ్ వైబ్రేటెడ్ మ్యాటర్ వైబ్రేటెడ్ స్పేస్లో మ్యాటర్ వైబ్రేట్ అయింది వైబ్రేషనే ఉంటుంది అక్కడ ఇది వైబ్రేట్ అయినప్పుడు దీని చుట్టూ ఉన్న ఎయిర్ వైబ్రేట్ అవుతుంది ఆ ఎయిర్ వైబ్రేషను త్రూ వేవ్ మోషన్ సో ఇట్ ఈస్ కన్వేడ్ టు యువర్ ఇయర్ డ్రమ్ ఇయర్ డ్రమ్ ఈజ్ ఆల్వేజ్ ఎక్స్పోజ్డ్ ఏదో మీరు గుడ్డ ఏదో పెడితేమో కానీ లేకపోతే ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఎక్స్పోజ్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఆల్సో ఇయర్ డ్రమ్ థిక్ ఉందనుకోండి థిక్ స్కిన్ you are a politician who is supposed to be very thick skinned your drum is thin only so adhe siddha ga untundi endukante it has to be sensitive it has to vibrate adi vibrate avutundi your drum ikkadi vibrate aithe your drum vibrate avutundi resonance la vibrate avutundi ikkada ye vibration untundo adhe vibration naku vastundi resonance ala resonance create avadan kosame ఇలాగా చెవి ఆ శుష్కులి చెగూడిలాగా ఉంది చూడండి అది రెజనెన్స్ కాలం కోసం భగవంతుడు అలా నిర్మాణం చేశారు రెజనెన్స్ కాలంస్ అనేది సౌండ్లో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది సో అలా అలాగే చెవిలాగా సిలిండ్రికల్గా ఉండాలి అలా ఓపెన్గా మనకి మామూలుగా ఈ చెక్కిళ్ళు ఉన్నట్టుగా చెవి ఉందనుకోండి దెన్ వైబ్రేషన్ బికమ్స్ నాట్ రెజనెన్స్ డే ఆ కాలం ఆ సిలిండ్రికల్ కాలం అది పెడితే తక్కువ మంది రెజినేట్ అవుతుంది our resonance aina podu there is a fluid behind the a karnavedhi venakka lot fluid oka electrical fluid untundi a fluid lo nerve endings dip auto untayi so a fluid is a resonate aina podu a fluid it is condensed or it is thick becomes a thinner or thicker and that is sensed by the nerve endings and they convey it to the mind and the mind has a software here come sound the loud dummy in the composition of soft to me this is music to me this is harsh sound to me idi sa ni idi ri ani idi ga ni ma ni pa da na sya yentha kuda condition therefore you are not listening matter you are listening your own sensation meer matter nemi listen cheyakledu so what you listen to a sound ani meer antunare it is not the properties of the matter it is not the properties of the matter it is your own sensation that you ism to then gambham is konam gandham gulabi ki fragrance anu irundani antaru gulabi it is a it is matter it has no fragrance a matter yokka oka molecule it touches the nose nose lokala as uh, so very very soft uh, tissue untundi very soft the body adi enzyme ga unde receptor sites untayi so e molecule one or two molecules sall urga sentu mukku lo poyina kharla okka pisaru uh, aa uh, molecule rendu moodu molecules vella receptor sites ni touch chese appudiki there is a flow of electricity akkada ala fit outayi correct ga enzyme fits that's why this called receptor site suppose receptor సపోజ్ రిసెప్టార్ సైట్ ఈజ్ ఎ స్క్వేర్ అండ్ ది మాలిక్యూల్ ఈజ్ సర్క్యులర్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఫిట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ స్క్వేర్ దాని మాలిక్యూల్ ఆల్సోమస్ట్ బి స్క్వేర్ దెన్ ఇస్ ఎ పర్ఫెక్ట్ perfect పెర్ఫెక్ట్ ఫిట్ అయితే మీకు ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది లైక్ ఈవెన్ మన ఈ పిన్ plug పిన్స్ ఉంటాయి కూడా ఉన్నాయి ఈ ప్లగ్ పిన్స్ ఫిట్ చేసినట్టే కరెక్ట్ ఫిట్ spark స్పార్క్ వస్తున్నట్టు ఎలక్ట్రిసిటీ రాదు అలా కరెక్ట్ ఫిట్ అప్పుడు ఎలక్ట్రిసిటీ flow అవుతుంది ఆ సెన్సేషన్ వల్ల and that electricity is once again recognized by the mind as fragrance false smell good smell etc therefore you smell the various sensations you do not smell the matter outside so based on mee indriyalu natti mee manassu natti baita nunna yokka matter baita unde matter edu karado daani swaroopanni nirdharinche prayatnam meer cheyyavaddhu because matter is not known through sense organs which means it is not known through mind because mind purthiga sense organs me adharapadu banchestundi danu antaganta prajnya emi led mind kaabatti you do not okappudu nenu meeku paadham cheptaan what you see is jagat what you hear is jagat and etc that is jagat only but the matter the substratum of the